మధు జ్ఞానం అని దానికి పేరు అక్కడ జ్ఞానం అనేదానికి సో జ్ఞాయతే ఎస్మిన్ దేనియందైతే మనం తెలుసుకుంటామో అది జ్ఞానం అనబడుతుంది దేనియందు మనం తెలుసుకుంటామో ఏమిటి తెలుసుకుంటారు అక్కడ మధువును తెలుసుకుంటారు బ్రహ్మ అంటే సర్వము బ్రహ్మ ఆ ఏకత్వ విద్య అదే మధువు అవున చదువుకునేవాడికి చదువే మధువు వాడు భోజన చేస్తాడు అసలే భోజనం చేయడం నేను అన్నా కానీ గబగబా భోజనం ఏదో రెండు మెతుకులు తినాలి కాబట్టి శరీరం నిలబెట్టడం కోసం తినేయడం తినేసి చదువుకోవడం ఏదైనా కొంత విషయాన్ని కూడా అవసరమైతే తీసేసుకుని చదువుకోవడం చదువుకునేవాడికి చదువే మధువు వేదాంత విద్యార్థికి జిజ్ఞాసుకి బ్రహ్మ మధువు అది మధువెందుకైంది మధుశబ్దానికి అమృతం అని అర్థం ఇక్కడ సాధారణంగా దార్శనిక దృష్టి పౌరాణిక దృష్టి అని రెండు దృష్టిలు ఉంటాయి దార్శనిక దృష్టి అంటే పౌరాణిక దృష్టి ఎలా ఉంటుంది అమృతం అనగానే ఓ లిక్విడ్ గుర్తుకొస్తుంది వాళ్ళు దాన్ని పౌరాణిక దృష్టి అంటారు లిక్విడ్ అమృతం లిక్విడ్ అది ఎక్కడి నుంచి పుట్టింది చిలికినప్పుడు పుట్టింది క్షీరసాగరాన్ని చిలికినప్పుడు పుట్టింది అది దాన్నేమో విష్ణువు దేవతలకి రాక్షసులకి పంచి లిక్విడ్ అది దాన్ని పంచిపెడతాను ఇది పౌరాణిక దృష్టి పౌరాణిక దృష్టిలో అమృతం అంటే లిక్విడ్ ఈ దృష్టి ఉంటుందని శంకర్లకు తెలుసు అంచేతనే ఆయన అమృతం అని వచ్చిన చోటల్లా అమృతత్వం అని మార్చిపెట్టారు ఇమ్మోర్టాలిటీ లిక్విడ్ కాదు ఇమ్మోర్టాలిటీ అంటే మరణము లేకుండా అంటే తాను దేహములకు అతీతమైన చేతనస్వరూపుడై ఉండుట ఆ సత్యాన్ని తెలుసుకుట అది అమృతత్వం అంటే అంచేతనే భాష్యకారులు అమృత ఇప్పుడు కిరోపనిషత్తులో ప్రేత్యాస్మాల్లో కాదు అమృతాభవంతి అని ఉంది అమృతాభవంతి అంటే అది సెలస్టియల్స్ అయిపోతారు అని కాదు దా పౌరాణిక దృష్టి అయితే అమృతాభవంతి సెలస్టియల్స్ అయిపోతారు దేవతలు అయిపోతారు అక్కడ లిక్విడ్ ఉంటుంది అంబ్రియోజా అంటారు ఆ లిక్విడ్ ఇంగ్లీష్లో సో అమృతాభవంతి అంటే అమృతత్వం అమరణ భావం రాప్నవంతి అని ఎదో రాశారు భాష్యకారులు అక్కడ కాబట్టి అమృతం ఇక్కడ చూడండి అమృతం మధు అంటే అమృతం వర్డ్ టు వర్డ్ మీనింగ్ దానికి ఎక్స్ప్లెనేషన్ అమృతత్వం ఇమ్మోర్టాలిటీ అంటే అమృతత్వము అది మోదన హేతుత్వం ఇమ్మోర్టాలిటీని దాన్ని మధు అని ఎందుకన్నారు ఆనంద ఆనందాన్ని మనకి బ్రహ్మానందాన్ని ఇస్తున్నది అందుకోసం దాన్ని మధువుతోటి మెటఫర్గా పోల్చారు అటువంటి మధుబ్రాహ్మణంలో ఈ వ్యవస్థ అంతా చేయబడి ఉంది మీరు అక్కడ విస్తారంగా చదువుకోండి మీకు ఆ యొక్క స్వరూపాన్ని నేను ఇంకే చెప్పాను కాబట్టి ఏకత్వాన్ని అక్కడ భాష్యకారులు చూపించారు ఆచార్యులు గౌడపాదాచారులు చూపించారు అక్కడ యథాకాశ ప్రకాశిత పృథివ్యాముదరే చేయవ యథాకాశ ప్రకాశిత ఇప్పుడు మనం ఘటాకాశంలోనూ మహాకాశంలోనూ ఒకే ఆకాశం ఉందని చెప్పుకున్నాం కదా అలాగే ఈ పృథివీయందు ఈ ఉదరమునందు కూడా ఒకే ఆత్మచైతన్యము గలదు అది యథా ఆకాశము దృష్టాంతం ఆత్మచైతన్యం దాష్టాంతికము అది ఎలా మధు ఎక్కడ ఉందో చెప్పారో ఎలా ఉందో కొంచెం చెప్పండి ఆ మధు విద్య ఎలా ఉందో కొంచెం ఝలక్ అంటే పృథివ్యా ముదరే చైవైక ఆకాశ అనుమాన ప్రకాశిత లోకే తద్వదిత్యర్థ అంటే లోకే దృష్టాంతం లోకంలో ఇప్పుడు ఈ దృష్టాంతం ఉంది ఎలాగంటే ఇప్పుడు ఈ గదిలో ఈ మఠ ఆకాశం అంట ఇదో మఠం ఇది మఠ ఆకాశం మన అందరం పాతికి మంది కూర్చుని ఉన్నాం యాభై మంది కూర్చున్నాం యాభై మంది ఉదరములు ఉన్నది ఉదరములలో ఆకాశం ఎప్పుడో పన్నెండింటికి తిన్న తిండి అది ఆకాశం ఉంది కదా ఇప్పుడు బస్తానుండా సామాన బియ్యం పోసి దాన్ని కుదిపేననుకోండి నిండిపోయింది అనుకున్న తర్వాత కుదిపితే కొంత ఆకాశం వస్తుంది అది సెటిల్ అయ్యి కుదిపితే ఆకాశం వస్తుంది అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండింటికి ఎంత తిన్నా ఈ పాటికి ఆకాశం బాగా వచ్చి ఉంటుంది ఇప్పుడు మన అందరం ఉదరములలో ఆకాశము గలదు ఈ మఠాకాశము ఈ పరిచ్ఛేదములో లేని మహాకాశము ఇప్పుడు ఆకాశాలన్ని యాభై ప్లస్ వన్ ప్లస్ ఆకాశాలు ఉన్నాయా లేక ఒకే ఆకాశం ఉందా ఒకే ఆకాశం ఇది తెలియడానికి వాడని తర్క పండితుడు మీమాంస పండితుడు కానక్కర్లేదు కదా లోకజ్ఞానం ఉంటే సరిపడుతుంది కదా లోకే అదేవిధంగా ఈ పృథివీ ఎందు ఏ చేతన పురుషుడో ఇది తెలియడానికి కష్టం పృథివీ ఎందు ఉదరమునందు ఒకే ఆత్మ గలదు అని తెలుసుకోవటం కష్టం అందుకోసం దానికి దృష్టాంతం అవసరమైంది ఆకాశ దృష్టాంతాన్నిచ్చి ఆ ఏకత్వాన్ని నిర్ధారించటమైనది తర్వాత శ్లోకం జీవాత్మనోరన్య అభేదే నశస్ నానాత్మ్యదేవసం చూడండి ఈ ఒకప్పుడు ఈ పరిస్థితిని తలుచుకుంటే కొంచెం దుఃఖం అనిపిస్తుంది అయితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది వేదము ఉపనిషత్తులలో ఏ తత్వాన్ని చెప్పారో ఆ తత్వాన్ని ఎంతలాగా డిస్టార్ట్ చేయాలో అంతలాగా డిస్టార్ట్ చేసే లోకంలో ప్రచారం చేస్తూ ఉంటాం జనాలు భేదాన్నే ప్రచారం చేస్తారు వేదంలో నానాత్వాన్ని నిందించారు నానాత్వం నింద్యతే తదేవం హి సమంజసం ఏమంటే నానాత్వాన్ని నిందించి అనుకుంటుంది నిందించడం అంటే తిట్టడం అని మన లోక మామూలు మన భాషలో తిట్టడం కాదు ఇప్పుడు దాన్ని తిరస్కరించే విధానం ఒకటి భగవద్గీతలో నూట ఎనిమిది గాలి అంటే తిట్లు నూట తిట్లు ఉన్నాయి భగవద్గీతలో నిజంగా ఒక మాల తిట్లు ఉన్నాయి మీకు దృష్టాంతం చెప్తా చూడండి నమాం నమాం దుష్కృతి నో మూఢాహం అని చెప్పాను నేను న మాం దుష్కృతి నో ప్రపద్యంతే న రాధమాహ దుష్కృతి మాం న ప్రపద్యంతే తప్పు పనులు చేసేవాళ్ళు దుష్కా దుష్కార్యములను చేసేవాళ్ళు నన్ను పొందరు ఎందువల్ల నా రాధమాహ ఏ గాలి హోగనా ఒక తిట్టయింది కదా మూఢాహ ఆసురం భావమాశ్రితా ఆసురభావాన్ని ఆశ్రయించిన వాళ్ళు తర్వాత ఇంకో మాట కూడా ఉంది అక్కడ సో మాయయాపహృతానా ఆసురంభావమాశ్రీత మాయయా అపహృత జ్ఞానా మాయ చేత అపహరించబడిన వివేక జ్ఞానము గలవారు చూడండి ఎన్ని తిట్లు తిట్టాడు నాలుగు తిట్లు తిట్టాడు అజ్ఞాశ్రద్ధ సంశయాత్మా నశ్యతి అక్కడ కింద పాపిష్ట అని పాపిష్ట అనే పదప్రయోగం చేశాడు అదో గాలి ఈ రకంగా మీరు ఆ తిట్లన్నీ లెక్కెట్టుకుంటే కరెక్ట్గా నూట ఎనిమిది వస్తాయి ఇది రిసెర్చి నిజంగా భగవద్గీతలో కాబట్టి నిందించడం అంటే అలా ఉంటుంది అంతే మామూలు లోకంలో తిట్టుకుంటారు చూడండి అలా తిట్టాడేమో శ్రీకృష్ణుడు అనుకున్నారు అయితే వేదంలో అలా తిట్టేడు ఆ నింద కాదు నిందంటే ఊరికే ఫోర్ లెటర్ వర్డ్స్ తోటి తెచ్చడం అని కాదు ఇదిగో ఇలాగా వాడు మూఢుడు మూఢుడు అంటే మూర్ఖుడు కాదు మూఢుడు వేరు మూర్ఖుడు వేరు మూఢుడు అంటే మోహమును పొందినవాడు హకారానికి ఢకారం వస్తుంది హో అని సోత్ హారానికి ఢకారం వచ్చి ముహు ధాతు అది ముహు హకారానికి ఢకారం వచ్చి ఉకారానికి గుణం వస్తుంది పుగంత లఘు పద లఘు పద దానికి ఉంది మూఢ మోహ ముహు మోహ గుణం వస్తాయి ఇక్కడ గుణం రాదు ఎందుకంటే అది ఢాయలా వచ్చి హో ఠహ దానికి గుణం రాని రూల్స్ ఏవో ఉన్నాయి ఢక్క గుణం ఎలాగ రాదు కింగిటిచ్చా గుణ నిషేధం వస్తుంది కానీ ఢహా అది ఎందుకో ఒక దూడం సో మూఢ కాబట్టి దాంట్లో మోహమును పొందినవాడు మోహం అంటే ఏమిటి ఒకటి చూచి మరొకటి అనుకోవడం మోహు వైచిత్యే తాడు చూసి పావం అనుకుంటే దాన్ని మోహము అంటే అనాత్మను ఆత్మ అనుకుంటే మోహము అంట కాబట్టి సో అదొక అది నిందంటే దాన్ని నింద వీడు సరిగ్గా తెలుసుకోలేకపోయాడు ఇంకా అంతకంటే నిందే ఉంటుందండి ఏం పట్టుకుని ఫోర్ లెటర్ నోట్స్తో తిడతారా శాస్త్రంలో వీడు పాపము తెలుసుకోలేకపోయాడు వాల్మీకి తిట్టాడు తిట్టు ఒక్కటే తిట్టు తిట్టాడు వాళ్ళు నీకు ఆయన జీవితం మొత్తమే ఒక్కటే తిట్టు తిట్టాడు ఏమిటా తిట్టు మానుషాద ప్రతిష్టాంతగమశాశ్వతీ సమాహమి మిథునాదేకం అవధి కామ మోహితం అది ఎక్స్ప్లెనేషను తిట్టిన తిట్టుకి ఎక్స్ప్లెనేషన్ అది నీవు శాశ్వత కాలము ప్రతిష్టను పొందవు అది ఆయన తిట్టిన తిట్టు అది తిట్టా అది తిట్టులా శాశ్వతకాలము నీవు ప్రతిష్టను పొందవు అని అన్నాను అతి తిట్టు ఇంత తిట్టు మనమేందుకు తిట్టామోబ్బా అని పాపం బాధపడ్డాడు శోక శ్లోకమాగత ఎనివే సో నానాన్ని నిందే నాత్వాన్ని శాస్త్రం తిట్టింది నేహ నానాస్తికించిట్టింది మృత్యోస్ స మృత్యుమాప్ోతిహ నేవ్య ఎవడైతే ఇక్కడ నానాత్వాన్ని యథార్థంగా స్వీకరిస్తాడో అనేకత్వాన్ని యథార్థంగా స్వీకరిస్తాడో వాడు ఒక మృత్యువు నుండి ఇంకో మృత్యువులోకి వెళుతూ ఉంటాడు మధ్యలో జన్మ ఉంటుంది మృత్యువుకి మృత్యువుకి మధ్యలో జన్మ ఉంటుంది అంటే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు అది తిట్టు ఈ రకంగా శృతి నానాత్వాన్ని నిందించింది ఇక్కడ అవతారిక ఏమంటారో చూడండి యద్యుక్తిత నిర్ధారి జీవస్ పరస్యత్మన జీవాత్మనోరన ఆల్రెడీ శ్లోకం వ్యాఖ్యానం ఇప్పుడు చూడండి శ్లోకం జీవాత్మనోరనన్యత్వం జీవుడు జీవాత్మనోహ ద్వివచనం ఉండదు జీవునకు ఆత్మకు అనన్యత్వం భేదము లేకుండా ఇప్పుడు అనన్యత్వం అని అంటారు నాన్ డిఫరెన్స్ అని ఏకత్వం అంటారు నాన్ డిఫరెన్స్ డిఫరెన్స్ లేదు ఇప్పుడు నిషేధ శాస్త్రం నిషేధించడమే వేదాంతం యొక్క లక్షణం డిఫరెన్స్ని వీడు అనుభవ అనుభవిస్తాడు అజ్ఞానం చేత లేనిది అనుభవానికి వస్తుంది అజ్ఞానం చేత డిఫరెన్స్ అన్యత్వం లేదు కానీ వీడు అన్యత్వాన్ని భావన చేస్తాడు అందుకోసం అనన్యం అనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని బ్రహ్మసూత్రం ఒకటే తదనన్యత్వాధికరణం అని బ్రహ్మాండమైన అధికరణం ఒకటి సో తదనన్యత్వం ఇప్పుడు కుండ ఉందనుకోండి కుండ మట్టి కంటే అన్యమా చెప్పండి మీరు కాదు ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ క్లే నో దాన్ని అనన్యత్వం అంటారు జీవుడు ఈశ్వరుని కంటే అన్యమా కాదు ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నా జీవుడు ఈశ్వరుని కంటే అన్యమైతే ఈశ్వరుడు జీవుడి కంటే అన్యమైతే జీవుడు ఈశ్వరుణ్ణి ప్రేమించటం కుదరనే కుదరనే జీవుడు ఈశ్వరుణ్ణి ప్రేమించడం ఎందుకు సంభవమైనది అంతర్లీనంగా ఏకత్వం ఉండబట్టి ప్రేమించడం సంభవమైనది అంతే ప్రేమ అంటే భేదంలో అనుభవానికి వచ్చే ఏకత్వానికే ప్రేమానికే కాబట్టి జీవుడు ప్రేమతోటి ఈశ్వరుణ్ణి ఆరాధించటము భక్తి చేయటము ఉందా లేదా ప్రపంచంలో ఉంది అది ఉంది అంటే ఆ కారణంగా జీవేశ్వరులకు అభేదాన్ని మీరు చెప్పచ్చు ఇంకా వేరే హేతు అక్కర్లా కానీ లోకంలో ఆ క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉండదు క్లారిటీ ఆఫ్ థింకింగ్ చాలా కష్టం మీకు చాలా ఆర్భాటం హంగు ఆర్భాటం ఉంటుంది తప్ప క్లారిటీ ఆఫ్ థింకింగ్ జనం హంగు ఆర్భాటం చూసుకుంటారు ఆ మనిషికి క్లారిటీ ఆఫ్ థింక్ అది చూసుకోరు హంగు ఆర్భాటం చూసి జనం నేనేదో ఫ్రస్ట్రేషన్తో అంటున్నానని మీరు అనుకోండి ఊరికే సమా జన జనదృష్టి ఇలా ఉంటుంది సుమా అని చెప్తున్నా మనకి ఫ్రస్ట్రేషన్ ఏమీ లేదు ఊరికే ఒక ఒక అయ్యో అనే అనే భావన అయ్యో తెలుసుకోలేకపోవడం అనేది సమాజంలో ఉంది అనే భావన వస్తువు కాబట్టి జీవాత్మనోహ అనన్యత్మం జీవునకు ఆత్మకు అభేదము జీవుడు ఆత్మ పరమాత్మ కంటే భిన్నంగా లేడు ఇప్పుడు ఇది ఎలాగంటే ఘటాకాశము మహాకాశం కంటే భిన్నంగా లేదు ఈ మహాకాశము ఘటంతో ఘటానికి లోపల ఘటానికి బయట ఉండి ఘటంతో దానికి సంయోగం ఏర్పడినట్టుగా అనిపించి అదిగో ఘటాకాశం మహాకాశం కంటే వేరుగా ఉందని భ్రమ కలుగుతుంది తప్ప వాస్తవంలో ఘటాకాశం అనేది మహాకాశం కంటే భిన్నంగా లేనేలేదు అలాగే ఈ చేతన ఎరుక తెలివి తెలివి తెలివి అనే ఒకటి ఉంది ఆ తెలివి ఏమవుతుంది మీరు నిద్రపోయారు తెలివి లేదు అంటే మామూలుగా మనకు అనుభవంలో జాగ్రత్త అనుభవానికి వచ్చే తెలివి లేదు కదా ఏదో ఒక తెలివి నిద్రలో కూడా ఉంది అది వేరే సంగతి జాగ్రత్త ఉండే తెలివి నిద్రలో లేదు జాగ్రత్త వ్యవస్థలోకి వచ్చారు తెలివి వచ్చింది తెలివి వచ్చిన వెంటనే ఇక్కడ నేనున్నాను ఎదుర్కొండ జరుగుతుంది వైకుంఠంలో దేవుడు ఉన్నాడని ఇవన్నీ తెలిసేయండి ఇవన్నీ తెలియలేదు కదా ముందు తెలివి వచ్చింది ఆ తెలివిలో ఈ భేదాలన్నీ ఉన్నాయా లేవు ఏ భేదములు లేని తెలివి వచ్చింది ఏమండి ఈ భేదములన్నీ మనస్సులో వాసనారూపంగా ఉన్నాయి ఆ తెలివి మనస్సుతో కాంటాక్ట్కి వచ్చింది మనోవాసనతోటి ఆ తెలివికి కాంటాక్ట్ వచ్చింది అంచేతనే మనోవాసన ప్రకాశించింది లేకపోతే మనోవాసన తెలియకుండా అలా పడుకుంటుంది అది చీకటి గదిలో సూర్యకాంతి ప్రవేశిస్తే ఆ లోపల ఉన్న మట్టి మశానం అన్నీ కనబడతాయి ఆ రకంగా ఆ మనస్సులో వీడికి భేదవాసన ఉంది అది ఆ తెలివిలో ప్రకాశించింది ప్రకాశిస్తే ఆ వాసన యొక్క ఫలంగా నేను సర్వమునంటే భిన్నముగా ఉన్నాను అనే ఒక ఐసోలేషన్ను ఒక పరిచ్ఛిన్న భావం బైకొచ్చింది అదే సత్యమని వీడు పట్టు కూర్చున్నాడు ఆ విధంగా జీవ ఆత్మలకు భేదం వచ్చింది లేకపోతే అసలు భేదం లేనే లేదు యు ఆర్ ది గాడ్ వాట్ ఈస్ గాడ్ అని అడిగారు అడిగితే చూడు ఆ ప్రశ్న వేయటానికి మూలంలో ఏ తెలివి గలదో దైవము ఇప్పుడు ప్రశ్న మీరు వేశారంటే ప్రశ్న వేయడానికి మూలంలో ఎంతో కొంత మీకు తెలిసి ఉండాలి తెలిసిన తర్వాతనే ప్రశ్న వేస్తారు ఆ తెలియడానికి మూలంలో ఆ తెలివి ఉంటుంది ఆ తెలివి ఆ ఎరుక ఆ ఎరుకలో ఇదిగో ఈ దేహము నేను నేను పరిక్షిణుడను ఎదురుకుండా జగత్తుంది ఈ జగత్తుని దేవుడు సృష్టించాడు ఇంత సమాచారం మీరు సేకరించారు ఈ సమాచారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎరుకలో ప్రకాశించింది ఆ సమాచారం బేసిస్గా పెట్టుకుని దేవుడు అనగానేమి అని అడిగారు ఇప్పుడు ఆ సమాచారం మీకు సమాచారం నేను చెప్పాలి అదే ఎవడో చెప్పాలి ఏమని చెప్తాడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడంటాడు దేవుడేమో బాంబేలో ఉన్నాడంటే మీరు వెళ్ళి వాకప్ చేసుకొస్తారు వైకుంఠంలో ఉన్నాడంటే ఇంక మీరు నోరు మూసి కూర్చుంటారు ఇంకేం చేస్తారు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నారంటే ఏం చేస్తారండి ఇప్పుడు వచ్చే సంవత్సరం మా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఎవరన్నా అడిగాడు అనుకోండి ఇది మోస్తరుగా ఉంటుందని చెప్పాడు అనుకోండి ఇప్పుడు ఏం చేస్తావు యూ కెల బట్ కెల్ యూ డూ యూ కెనా డూ ఫెలో ఎస్కేప్స్ అంతే యూ పట్టుకునేందుకు ఏమీ హోల్డ్ లేదంతే బస్ వైకుంఠంలో ఉన్నాడని చెప్పేస్తే ఇంకే అయిపోయింది ఓవర్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ వదలుకో అడవి సో కాబట్టి ఇప్పుడు అసలు సమాధానం ఏంటంటే వారు వెర్రివాడ నువ్వు ప్రశ్న వేయడానికి మూలంలో ఏ తెలివి ఉన్నదో ఆ తెలివిలోనే ఈ భేదం అంతా ప్రకాశిస్తోంది ఈ భేదం ప్రకాశించడానికి ముందు ఉందా తెలివి ప్రయర్ టు మైండ్ మైండ్ ఈజ్ ద డివిజన్ మైండ్ హ్యాస్ ది డివిజన్ ప్రయర్ టు మైండ్ ప్రయర్ టు ద సెన్స్ ఆఫ్ ఐ ఉంది తెలివి దట్ ఈస్ ది గాడ్ అది దేవుడు యు వర్షిప్ దట్ గాడ్ ఆ దేవుణ్ణి వర్షిప్ చేయాలి అది నిజంగా నిజంగా అదేవుణ్ణి వర్షిప్ చేయాలి అదేవుణ్ణి వర్షిప్ చేయాలంటే మీరు భూములు పళ్ళు పట్టుకెళ్తే కుదరు దానికి అక్కర్లేదు ఏ పువ్వులో అక్కర్లేదు మనస్సేనే పుష్పాన్ని ఒక్కదాన్ని ఆ దేవుడికి సమర్పించి థాట్లెస్ స్టేట్లో ఉంటే సరిపడుతుంది శంకర్లు శివానందర్లో మాట అన్నారు సమర్ప్యైకం చేతస్సరసిజ ముమానాథ భవతే సుఖేనావస్థాతం జన ఇహ నతి కెమహో వీడు పువ్వుల కోసం పత్తి కోసం అడవులన్నీ తిరిగి రోడ్లన్నీ తిరిగి ఇవన్నీ కొట్టుకొస్తాడు కొట్టుకొస్తాడు మనస్సనే పుష్పాన్ని సమర్పించగలిగితే వీడు హాయిగా అలా కూర్చుని అందరికీ వెళ్ళక్కర్లేదు కాబట్టి మీరు మనస్సనే పుష్పంతో ఆరాధించదలుచుకుంటే అదిగో అవేర్నెస్ ఆ ఎరుక అదే దైవము దాన్ని మీరు ఆరాధించండి ఆ ఎరుకలో ఈ జీవభావం ప్రకాశించి భేద దృష్టి మనస్సు యొక్క వాసనారూపంగా ప్రకటముగుతున్నది ది రియాలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ ది రియాలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ దట్ అవేర్నెస్ విచ్ ఈస్ వన్ విథౌట్ కాబట్టి అదే దైవము జీవాత్మనోహం అనన్యత్వం ఇప్పుడు ద్వైత విద్వాంసుడు ఉన్నాడు ద్వైత పండితుడు ఉన్నాడు ఆయన అన్నాడు ద్వైతమే సత్యము ఎందువల్ల ఎందువల్ల అంటే చూడండి లాజిక్ అప్లై చేస్తే ద్వైతమే సత్యము దానికి లాజిక్ దాన్ని దాని లాజిక్ దానికి ఉంటుంది ఏ తర్వాత అనుభవాన్ని అప్లై చేస్తే ద్వైతమే సత్యము మన అనుభవం కూడా భేదమే అనుభవానికి వస్తుంది ఆ భేదానికి లాజిక్ చెప్పొచ్చు లాజిక్ అంటే తెలుసిన ఇప్పుడు మీరు ఉద్యోగం చేశారని కొన్ని నెల రోజులు ఆత్మ ఒకటే అని ఇంకొకటి వెళ్ళి మీ జీతం తీసుకుంటానంటే ఇస్తారా అదే లాజిక్ కాబట్టి ఆత్మ వేరు వేరు ఎందుకంటే మీ ఉద్య మీకు ఫోటోగ్రాఫ్ ఉండి ఐడెంటిటీ ఉంటేనే ఇస్తారు సంతకం తేడా వస్తే మీకు చెక్ ఇస్తాడా డబ్బులు ఇవ్వడు ఎందుకని ఆత్మ ఒక్కటే కదా సంతకం అది లిపి అది అది కల్పితం అంటే వాడు ఇస్తాడా ఇవ్వడు కాబట్టి ఆత్మలు వేరు ఇది లాజిక్ ఇది లాజిక్ ఇది ద్వైతల ద్వైత స్కాలర్స్ యొక్క లాజిక్ ఇలాగే ఇప్పుడు తద్దినం పెడతాం ఇంకో లాజిక్ తద్దినం పెట్టేప్పుడు ఆత్మ ఒక్కటే కాబట్టి ఏదో పేరు పెట్టి దజినం పెట్టేస్తావా లేకపోతే మీ తల్లిదండ్రుల పేరుని చెప్పే దినం పెడతావా అది కూడా తద్దినంలో మూడు తరాలు అప్లికేషన్ ఫార్లో రెండు తరాలే వీడి పేరు రాసి సన్నాఫన్ రాస్తాడు రెండే తరాలు వీడవ తరం వీడి పైన తరం తద్దినంలో అలాగో తరదు మూడు వీడి పైన కావాలి పైన ఉన్న ఒక్క తరంతో సరపడదు పైన మూడు తరాలు కావాలి కాబట్టి ఇప్పుడు పేరు కరెక్ట్గా తెలుసుకు చెప్పాలి కాబట్టి వీళ్ళు పేర్లు రాసుకు పెట్టుకుంటారు తండ్రి పేరు తెలుస్తూ ఉంటుంది తాత పేరు కొంతమందికి తెలియకపోవచ్చు ఉంటే వీడు తాతాన్ని పిలిచాడో లేకపోతే ఒకప్పుడు తాతాన్ని పిలిచే భాగ్యం కూడా లేకపోతే పేరే తెలియదు ముత్తాత పేరు ఎవరికీ తెలియదు ఇప్పుడు ఈ పేర్లు చెప్పాలి పాప మంత్రం చెప్పి ఆయన అయితే మంచి పండితుడైతే అడుగుతాడు పేర్లు అడుగుతాడు వీడి పేర్లు తెలియకపోతే సబ్స్టిట్యూట్ పేర్లు కొన్ని వాళ్ళు పెట్టుకుని ఉంటారు పెట్టుబట్టుకున్నారు ఆ పేరు చెప్తాడు కామన్ నేమ్ కొన్ని ఉన్నాయి అది చెప్తాడు సోమయాజీ అనో ఏదో పేరు చెప్తాడు పెట్టే ఆ పేరు పెట్టి మొత్తానికి పేరు చెప్పాలి ఎందుకని ఆత్మలన్నీ ఒక్కటే ఇంక పేరు ఎందుకంటే కుదరతం కాబట్టి ఆత్మలు వేరు వేరు అని లాజిక్ వీటి లాజిక్ ఇలా ఉంటుంది కాబట్టి లాజిక్ను బట్టి అనుభవాన్ని బట్టి ద్వైతము సత్యమే శాస్త్రం వేదం దాన్ని బట్టి కూడా ద్వైతం సత్యమేనా అని నేను అడిగాను అయితే అవును శాస్త్రాన్ని బట్టి కూడా ద్వైతం సత్యమై చూడు అనుభవాన్ని బట్టి అంటే పశువులకు ఎట్టే అనుభవం ఉన్నదో మనకే ఎట్టే అనుభవమే గలదు పశువులకి భేద దృష్టి కనపడుతుంది భేదం కనబడుతూ ఉంటుంది ఈ కుక్కలు మరుగుతూ ఉంటాయి ఎందుకని భేద దృష్టిని బట్టే మరుగుతూ ఉంటాయి అవి టెరిటోరియల్ ప్రాబ్లం భేద దృష్టిని బట్టే మనం కాంపౌండ్ వాళ్ళు అందుబూరించే కట్టుకుంటాం భేద దృష్టిని బట్టే బట్ ఆ అనుభవంలో పశువు యొక్క అనుభవం మన అనుభవం మీద తేడా అయినది పశువాది భిష్టావిశేషాత్ అని మనకి అధ్యాస భాషలో ఉండనే ఉంది కాబట్టి సో చతుష్పదాద్యభిన్నాన్ పండితానపి ప్రకామం చతుష్పదాద్యభిన్నాన్ అని మాయాపంచకంలో శ్లోకం ఎనీవే సో శాస్త్రం ద్వైత బుద్ధి అనుభవం ఉండనే ఉంది లాజిక్ మీరు చెప్పిన లాజిక్లో కూడా ద్వైతం తెలుస్తూనే ఉంది శాస్త్రంలో ద్వైతం ఉందా ఇది అది చెప్పండి అంటే ద్వైత స్కాలర్ అన్నారు ఎస్ శాస్త్రంలో ద్వైతం ఉన్నది ఏ శాస్త్రంలో ఏ శాస్త్రంలో ఉందా ద్వైతం నువ్వు చెప్తున్న శాస్త్రం ద్వైతం ఉందని చెప్పి శాస్త్రం అది ప్రమాణం కాదు అది ఇది శాస్త్రంలో ద్వైతం లేదు శాస్త్రంలో అద్వైతమే కదా కర్మకాండలో ద్వైతం ఉంది కదా అంటే కర్మకాండలో ద్వైతం లేదు కర్మకాండలో నువ్వు నేను కర్తనల్ నువ్వు అనుకుంటున్నావు కనుక ఈ కర్మ చేయని ఉంది అంతే కానీ నువ్వు కర్తవి అని కర్మకాండ చెప్పలేదు కర్మకాండలో కూడా ద్వైతం లేదు ద్వైతం ఉందని శాస్త్రం చెప్పలేదు ఈ ద్వైతమంతా సత్యం అని చెప్పలేదు వాడు ద్వైత భావంలో జీవిస్తున్నాడు కాబట్టి చేయమని చెప్పారు నేను పుట్టాను నాకు వీడి తల్లిదండ్రులు వీడి తాతలు అని వీడు వంశం అంతా పట్టుకుని పొద్దున్నీ సాయంకాలంలాగా వంశవృక్షం పేరు చెప్పుకుంటూ జీవిస్తూ ఉంటాను కొంతమంది పుస్తకాలు కూడా రాసిపెట్టుకుంటారు ఆ రకంగా వాడికి మరి అంత దృఢమైనటువంటి భేద దృష్టిలో వాడు ఉన్నప్పుడు శాస్త్రం ఏమని చెప్పింది తదినం పెట్టేప్పుడు ఇవి లిస్ట్ అంతా చెప్పమని చెప్పింది వివాహం చేసుకుంటున్నాడు ఒకడు వివాహం చేసుకుంటున్నాడంటే వాడు భేద దృష్టి గలవాడా అభేదృష్టి గలవాడా భేద దృష్టి గలవాడే అభేద దృష్టి ఉంటే వివాహం ఏం చేసుకుంటాడు భేద దృష్టి గలవాడే కదా కాబట్టి వాడి భేద దృష్టిని అనువదించి ఈ మంత్రాలువి చేసుకుని చేసుకో కలిసి జాగ్రత్తగా ప్రేమగా ఉండవు అని చెప్పింది శాస్త్రం ఎప్పటికైనా వీడు అదైతే ఈ కాశీయాత్ర చూసారా వివాహంలో వీడు కాశీ యాత్రని అబ్యాండ్లం చేయడు పోస్ట్ పోన్ చేస్తాడు వాయిదా వేస్తాడు అంతేగాని విధులు పెట్టాడు కాశీ ఇప్పుడు వద్దు బాబుగారు తర్వాత కానీ ఎందుకంటే మధువు ఈ బెల్లముక్క పాలు తీసుకొస్తాడు మధువు సో అంటే మధురో అయినది మా అమ్మాయి చాలా మధురమైనది కాబట్టి మా అమ్మాయితో కలిసి జీవితం మాధుర్యాన్ని అనుభవించవయ్యా కాశీ వద్దు అని అనరు కాశీ తర్వాత వెళ్దూ కానీ అని కాబట్టి అంటే వీడు ఆ ద్వైతానికి వీడిప్పుడు పనికిరాడు కనుక అడిగి ద్వైతాన్ని అలా చెప్పింది తప్ప అంతేగానే తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు కర్మకాండం తత్వానికి స్వీకరించకూడదు కర్మ కోసం స్వీకరించాలి తత్వం దగ్గరికి వచ్చేప్పటికి ఉపనిషత్తు ప్రమాణం ఉపనిషత్తులో ఎక్కడా కూడా ద్వైతాన్ని చెప్పలేదు అభేదేన ప్రశస్యతే అభేదాన్నే అభేదంగానే శాస్త్రం చెప్పింది దీని మీద అంటే ఈ సందర్భంలో ద్వైతవాదుల యొక్క కొన్ని అబ్జెక్షన్స్ నేను చెప్తున్నాను జీవుడే ఈశ్వరుడు ఒకటే అయితే జీవుడు సంసారి కదా ఈశ్వరుడు కూడా సంసారే అయిపోడా అని ఓ ప్రశ్న వేశారు ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పారు చూడు ఇప్పుడు వర్షపు నీరు పుల్ల ఉప్పగా ఉండదు సముద్ర జలం ఉప్పగా ఉంటుంది కాబట్టి వర్షపు జలం సముద్రంలో వర్ష బిందువు సముద్రంలో పడ్డప్పుడు ఈ సముద్రం ఉప్పుతనం పోగొట్టుకుంటుందేమో అనే శంక ఎలా ఉండదో ఆ శంక ఎలా ఉండదో జీవేశ్వరుడు యొక్క అభేదం చేతి ఈశ్వరుడికి సంసారం వచ్చేస్తుంది దుఃఖం వచ్చేస్తుంది అనే శంక అట్టిది ఎందుకంటే వీడి జీవుడు వీడిపిస్తారు అంత జీవుడు బ్రహ్మ సర్వవ్యాపకమైన బ్రహ్మ ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మలో ఈ జీవుడు ఏకమంగా ఈ జీవుడు సంసారం బ్రహ్మకు వస్తుంది అంటే వర్షం పడితే సముద్రం ఉప్పగా లేకుండా అయిపోతుంది అని అదే కాబట్టి అసలు అటువంటి శంకయే తప్పు ఇప్పుడు మీరు పనిచేయండి సముద్రంలోకి ఒక చెంబుడు మురికి తీసుకెళ్ళిపోయండి కొంచెం మట్టి నీళ్లు తీసుకెళ్ళిపోయండి సముద్రంలోకి అప్పుడు సముద్రం మట్టి అవుతుందో అవదో చూడండి ఏమవుతుందో మట్టి అవుతుందా అవదు అలాగే ఈ జీవుడు సంసార జీవుడు ఈశ్వరుల్లో విలీనమైనా ఈశ్వరుడికి సంసారం ఏమీ రాదు మీరు ఆ బెంగ ఏమి పెట్టుకోక్కర్లేదు కాబట్టి జీవేశ్వర భేదము ఈ పాకిస్తాన్ లాంటిది అఖండ భారత్ ఉన్నప్పుడు మేము సపరేట్ అని వాళ్ళు పాకిస్తాన్ వేరే పెట్టుకున్నారు ఆ రకంగానే జీవుడు వేరు ఈశ్వరులో భాగం కాదు జీవుడు సపరేట్గా ఈ వాడి ఓన్ టెరిటరీలో సపరేట్గా నిలిచి ఉంటాడు ఈ భేద చాలా తప్పది అది సత్యం కాదది జీవుడు ఈశ్వరుడు కంటే భిన్నుడు కాదు అందాము యొక్తితృతిత నిర్ధారి అది ఏ అభేదము జీవాత్మల యొక్క అభేదం అది చెప్తున్నాం జీవాత్మనోహ అనన్యత్మ అందాము జీవస్ పరస్యత్మన జీవాత్మనో అది విగ్రహవాక్యం జీవాత్మనోహని శ్లోకంలో ఉంది కదా దానికి విగ్రహవాక్యం ఏమిటి జీవశ్చత్మా జీవాత్మానౌ తయో జీవాత్మనో అని మనం ప్రథమా భక్తిలో చెప్పి షష్ఠీలోకి మారుస్తాం భాష్యకారులు ఏం చేశారంటే షష్ఠీలోనే చెప్పేశారు జీవస్య ఆత్మనత్మ అంటే పరమాత్మ పరస్య ఆత్మన సమాసం చేస్తే జీవాత్మనో చూడండి ఈ అనన్యత్వం సో జీవా ఆత్మల యొక్క అనన్యత్వము అంటే అన్యము కాకుండా జీవుడు కంటే పరమాత్మ అన్యము కాదు పరమాత్మ కంటే జీవుడు అన్యము కాదు ఈ అనన్యత్వము సో చూడండి విష్ణు పురాణంలో విష్ణు పురాణంలో శివ మరో పురాణంలో మరో పురాణంలో కాదు విష్ణు పురాణంలో విష్ణు పురాణం చాలా ప్రమాణప చాలా ప్రామాణికమైన పురాణం ద్వైతిన అతథ్యదర్శిన అక్కడ సమాసం చేస్తాం సంధి చేస్తాం కదా ద్వైతినో తథ్యదర్శిన మీరు దాన్ని ద్వైతినహా తథ్యదర్శినని ఎందుకంటే ద్వైతినహా తథ్యదర్శిన కలిపితే ద్వైతిన తత్వ్యదర్శిన అవుతుంది అక్కడ అలా లేదు ద్వైతినో తథ్యదర్శినది ఓ వచ్చింది ఓ వచ్చిందంటే అథోరప్పుడు తా ఫులుతే ఉకారం వచ్చింది అక్కడ అంటే అది విసర్గం నుంచి వచ్చింది అది అకారం నుంచి వచ్చింది సో ద్వైతినో తథ్యదర్శిన ద్వైతులు అతథ్యదర్శిన అంటే అతథ్యాన్ని దర్శిస్తారని కాదు తథ్యదర్శులు కాదు సత్యము తెలుసున్నవాళ్ళు కాదు అని విష్ణు పురాణం చెప్తుంది తర్వాత భాగవతంలో కూడా విష్ణు పురాణంలోనూ ఉంది భాగవతంలోనూ ఉంది సకల మిద మహంచ వాసుదేవ ఇదం సకలం ఈ సకలము ఈ సకల జగత్తు ఈ సకల జగత్తు కాకుండా ఇంకొకటి ఉంది అదేమిటి అహం వీడున్నాడు కదండి వీడు ఉంటాడు అహం సకల ఈ రెండూ కూడా వాసుదేవం పరమేశ్వరుడే అని ఈ విధంగా జీవాత్మల యొక్క అనన్యత్వాన్ని చెప్పడం అయినది శాస్త్రంలో చెప్పారు అభేదేన ప్రశస్యతే స్తూయతే శాస్త్రేణ వ్యాసాది అభేదేన ప్రశస్యతే అభేదము అంటే ఏకరసము రెండు ఒకటే ఏకరసము ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్లు గంగా జలము ఈ కప్పులో నీళ్లు గంగా అంటే ఏమిటి ఏకరసము అవడానికి గ్లాసును బట్టి కప్పును బట్టి వేరువేరుగా అనిపించిన ఏక రసము దే ఆర్ హోమోజీనియస్ అట్ ద సేమ్ థింగ్ ఇట్ ఈస్ ద సేమ్ అలాగే ఈ దేహంలో జీవుడు ఆ దేహంలో జీవుడు ఇవి రెండు కూడా సేమ్ ఒకే పరమాత్మ ఒకే ఆకాశం ఘటాకాశంలో అనేకముగా భాషించిన వాస్తవంలో ఆకాశము ఒక్కటే ఒకే ఆకాశము అనేక ఘటాల్ని బట్టి అనేక ఘటాకాశాలుగా భాషిస్తుంది ఇప్పుడు మీరు చూడండి ఆకాశం ఒక్కటి దృష్టాంతం అందరికీ అంగీకారమైన దృష్టాంతం ఆకాశం ఒక్కటి ఘటాలు అనేకం ఓకే ఇప్పుడు మీ దృష్టి దేని మీద ఉందనే దాని మీద మీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది మీ దృష్టి నామ ఆకాశానికి నామరూపాలు ఉండవు ఘటాలంటే నామరూపాలు ఉండవు మీ దృష్టి నామరూపాల మీద ఉంటే మీకు ఘటాకాశములు అనేకము అనే దర్శనమే కలుగుతుంది మీ దృష్టి రామరూపాల మీద లేదనుకోండి లేదని అనిపిస్తే అప్పుడు ఆకాశము ఒక్కటి అనే దర్శనం కల మీకు నేను దృష్టాంతం ఈ ఘటాకాశం దృష్టాంతం ఈజీ ఎందుకంటే మోరు ప్రాక్టికల్ దృష్టాంతం చెప్తాను మీరు దేవాలయానికి మీరు వెళితే ఇది విష్ణువు ఇది శివుడు ఇది పార్వతి ఇదేమో విఘ్నేశ్వరుడు ఇదేమో హనుమంతుడు ఈ పక్కనే ఓ మూలం ఉంటారు పాప నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి ఓకే ఇవి ఘటాకాశాల కంటే కూడా మనకి నిత్యం ఎదురయ్యే దృష్టాంతం మీకు ఏమనిపిస్తోంది మీకు ఈ అనేక దేవతల్ని మనం అని అనిపి మీకు అనిపిస్తుందా ఏమో నాకు తెలియదు నాకు అలా ఎన్నడో అనిపించదు నా మాట నేను చెప్పేస్తున్నాను మీరు ఏదైనా అనుకో నేను వెళ్తూ ఉంటాను దేవాలయాలకి వెళుతూ ఉంటానంటే ఆ సందర్భం అలాగా నేను పని కట్టుకుని నేనేదో పని కట్టుకుని దేవాలయాలతో వెళ్తానని కాదు ఆ సందర్భం వచ్చినప్పుడు వెళ్ళకూడదని నిషేధం ఎందుకుంటుంది ఏదో వెళ్తా ఉంటే వెళ్తాం వెళ్తే మొత్తం ఇవన్నీ చూసి వచ్చేస్తాం అవి చూసేప్పుడు నవగ్రహాలు ఉంటాయి ఆ పక్కన నన్ను ఏమో నవగ్రహాలు వదిలిపెట్టి అటు పక్కకి దారి పట్టించే ప్రయత్నం చేస్తారు ముములుగా నవగ్రహాలు చూడలేము అసలైన అద్వైతం అద్వైతం ఉంటాడు ఇంకా నవగ్రహాలు ఏమి వెళ్తాడులే అని నేను అలా వదిలిపెట్టినా ఒక్క నిమిషం ఆగండి నవగ్రహానికి కొంచెం ఇరుగ్గా కూడా ఉంటుంది ఈ మామూలుగా కన్స్ట్రక్షన్లో మిగిలిపోయిన మినపరాళ్ళు మొక్కలు అన్నీ కూడా ఆ పక్కనే పెట్టుకుంటుంది ఆ నవగ్రహాల దగ్గరే పెట్టి ఆయన చుట్టూ వెళ్ళడానికి కూడా కష్టంగా ఉంటుంది అక్కడంత ఆయిల్ వదిలిపోసి చాలా అసందర్భంగా కూడా ఉంటుంది కానీ అయినా కూడా నేను వదిలిపెట్టడం నేను అటు అలా తిరిగి ఓ రౌండ్ వేస్తే అక్క అయితే అబ్బో ఈయనకి నవగ్రహాలను కూడా ఈయన ఆరాధించేస్తున్నాడని అనుకుంటే పొరపాటు నేను భేదంగా ఎప్పుడూ చూడను నాకు అభేదమే కనపడుతుంది మరి ఎందుకంటే నేనేం చెప్పను నా దృష్టి అలా ఉంటుంది నేను శివుడు విష్ణువు నాకు భేదంగా ఎన్నడూ కనపడు విధి హరిహర భేదమప్యఖండే సుఖచితి బుధానపి ప్రకాపం అంటూ ఇలాగేదో ఒకటి మాయాపంచకంలో శ్లోకం ఉంటుంది మీరు చదివారు మాయాపంచకం ఏదో మీరు చదవలేదేమో నేను భ్రమపడుతూ ఉంటాను మీద ఇహో దాన్ని కాబట్టి నాకు భేదమే కనపడదు సపోజ్ మీరు మీరు ఆలోచించండి దేవాలయాలకు వెళ్ళి వాళ్ళకి భేదం కనపడుతుందా భేదం కనబడుతుందా జనరల్గా భేదమాన్ని భేదాన్నే దర్శిస్తారు విష్ణు వేరు శివుడు వేరన్నట్టుగానే దర్శిస్తారు విఘ్నేశ్వరుడు వేరు ఇంకో దేవత వేరన్నట్టుగానే దర్శిస్తారు మీకు తెలుసా ఇది నేను చెప్పారు మీకు ఇంతకుముందు లక్ష్మీ గణపతి మంత్రం ఒకటి ఉంది ఒక ఆయన ఉన్నారు ఈ మంత్రం అంగీకారం కాదన్నారు ఈ మంత్రం ఇది సందర్భమైన మంత్రం ఎందుకంటే లక్ష్మీ ఏమో అమ్మ గణపతికి లక్ష్మి అలాగే కాంబినేషన్ ఏమిటది చాలా తప్పది ఏం కాంబినేషన్ అది లక్ష్మీ ఏమో గణపతికి అమ్మమ్మ తల్లి అవుతుంది అంటే మూడో తరం పైన ఉంటుండే ఎందుకంటే గణపతి తండ్రి ఎవరు శివుడు శివుడు తండ్రి ఎవరు బ్రహ్మదేవుడు మీకు తెలియకపోతే తెలుసుకోండి శివుడు తండ్రి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు లలాట నుంచి రుద్రుడు కుట్టాడు అలా ఎక్కడో మంత్రం ఉంటుంది ఏం సమస్య కాదు ఓ శ్లోకం ఉంటుంది రుద్రుడు శివుడు ఒకడే అని అదొక జనదృష్టి రుద్రుడు శివుడు ఒకటి కాదు అంటే దాంట్లో కూడా తేడా చెప్పచ్చు పూన ఒకటి చేశాయి ఇప్పుడు బ్రహ్మదేవుడు తాత బ్రహ్మదేవుడు తండ్రి ఎవరు విష్ణు ఇప్పుడు లక్ష్మీదేవి గణపతికి ఏమిటవుతుంది పైరు ఉంటుంది ఆ లక్ష్మీదేవిని తీసుకొచ్చి నువ్వు గణపతికి ముడెట్టి ఏమిటి మంత్రం ఏమిటి అని ఆయన అబ్జెక్షన్ రేస్ చేశారు భేద దృష్టి ఎలా ఉందో చూసారా సంపదలనిచ్చే గణపదయా బాబోది నువ్వు అంతలాగా గంగారు పడిపోకు లక్ష్మి అంటే ఆవిడేనా ఇంకా సంపదలను అనుకోకూడదా సంపదలనిచ్చే గణపతి క్యా బాధే కాబట్టి భేద దృష్టి గలవాడికి అనేక ఘటాకాశాలు కనపడతాయి అనేక ఘటాలే అనేక ఘటాకాశాలుగా వాడు తెలుసుకుంటాడు దీని మీద గీతలో ఒక శ్లోకం ఒకటి ఉంది అశరీరం శరీరేషు అనవస్థేష్వస్థితం శరీరములన్నిటి ఉంది అది శరీరం కాదు అనవస్థేషు అవస్థితం స్థిరము లేనివి నశించిపోయేవి వాటిల్లో ఉంది కానీ అది మాత్రం స్థిరంగా ఉంటుంది నశించదు మహాంతం విభుం ఆత్మానం మత్వాధీరో నశోచతి అని ఎక్కడో ఇంకోదానికి ఊడిపెట్టాను నేను ఎక్కడో ఉపనిషత్తులు అలా ఉంది ఇప్పుడు ఉపనిషత్తులు కూడా సిమిలర్ వాక్యాలు ఉంటాయి అదే ఆత్మ కాబట్టి శరీరముల శరీరంలో అంటే నామరూపాలు అని అర్థం నామరూప దృష్టి చేత మనం వ్యామోహితులమై ఈ జీవుడు వేరు ఆ జీవుడు వేరు ఆ జీవుడు వేరు దేవుడు వేరు అని మీరు భేదాన్ని చూస్తున్నారు వాస్తవంలో జీవుడికి ఈశ్వరుడికి భేదము లేదు సో ఇప్పుడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు జీవితంలో జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు నేను వేరు వాళ్ళందరూ వేరు వాడెవడో దేవుడు పైన ఉన్నాడు అప్పుడేమవుతుంది ఈ వేరు వేరు అందరూ వేళ్ళలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళని విడగొట్టేయండి మంచివాళ్ళు మనకు కావాలి చెడ్డవాళ్ళు మనకొద్దు రాక్షసులు మనకొద్దు దేవతలు మనకు కావాలి అని కాబట్టి రాగద్వేషాలు కాబట్టి ఈ భేదము ఈ రాగద్వేష ఈ రాగద్వేషాలు కరెక్టు రాక్షసులను మనం ద్వేషించాలి దేవతల్ని మనం ప్రేమించాలి దేవుణ్ణి దేవుడు మనకంటే భిన్నంగా ఉన్నాడు మనం అందరికంటే వేరుగా ఉన్నాం ఇదే మీ దృష్టి అయితే ఈ దృష్టినే మీరు కొనసాగించదలుచుకుంటే అయ్యా నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను వేదాంతం మీకు ఉద్దేశించబడలేదు మీకు కాదు వేదాంతం అది మీకు ఉపకరించదు ఎందుకంటే వేదాంతము ఇది అలా ఉండదు భూతు భూతు విచిత్య ధీరా కేనోపనిషత్తు ప్రస్మాల్లోమృత భూతు భూత విచిత్య నువ్వు వెతుకు భూతములన్నిటి ఎందు వెతుకు భూతము అంటే ప్రాణి అని అర్థం నిజానికి భూతమంటే దెయ్యం అని అర్థం మీరు చెప్పినా అభ్యంతరమే లేదు ఎందుకో తెలిసిన ఈ జగత్తు శ్మశానం ఈ జగత్తు శ్మశానం ఎందువల్ల ఎక్కడ మృత్యువు సర్వత్రా వ్యాపించలేదండి జగత్తులోనూ ప్రతి సర్వత్రా మృత్యువు లేదు చేవలు చచ్చిపోతున్నాయి దోమలు చచ్చిపోతున్నాయి కొత్త కొత్త పశువులు చచ్చిపోతున్నాయి కొత్త ప్రాణులు పుడుతున్నాయి పాత ప్రాణులు పుడుతున్నారు ఎక్కడ చావు లేదు సర్వత్రా వ్యాపించి ఉండదు కాబట్టి జగత్తు శ్మశానం జగత్తు మనం అందరం ఏమవుతాం భూతాలు అవుతాం దేయాలు అవుతాం భూత భూత భూతేషు విప్స అంటే సకల భూతూ ఇ సకల ప్రాణుల యందు విచిత్ర అంటే వెతికి అన్వేషించి అస్మాత్ లోకా ప్రేత్య ఈ దేహాభిమానం నుంచి అతీతులుగా పోయి అమృత భవంతి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతారు ఇకేనో పురుషోత్తుల వాక్యం కాబట్టి జీవాత్మల యొక్క జీవుని యొక్క శాస్త్రం ప్రశంసిస్తోంది స్తుస్తోంది శాస్త్రం చెప్తోంది అలాగా వ్యాసాది భిష్ట వ్యాసుడు చెప్పాడు తర్వాత ఇంకా ఎందరో మహాత్ములు చెప్తున్నారు కాబట్టి మీకు శాస్త్రంలో ద్వైతం అద్వైతం రెండు ఉన్నాయి కదా శాస్త్రంలో ద్వైతాన్ని ప్రశంసించారా అద్వైతాన్ని ప్రశంసించారా ఇక్కడ ప్రశంసించతే నింజతే రెండూ వచ్చాయి అందుకోసం అడుగుతున్నాను మీరు ఎవరినైనా అడగండి శాస్త్రంలో ద్వైతం చాలా గొప్పది ఎవరైతే ద్వైతాన్ని పట్టుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అలాంటి ప్రశంస మీకు ఎక్కడైనా శాస్త్రంలో ఉందా లేదు ఏ అద్వైతం చాలా గొప్పది ఆ ఏకత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని వంద చోట్ల ఏ నింద దగ్గరికి రండి నింద దగ్గరికి వస్తే మృత్యోస్స మృత్యుమాత్నోతి ఇహ నానేవ ఎవడైతే నానాయువ అనేకముగా దర్శిస్తాడో ఏకమైన సత్యాన్ని వాడు మృత్యువు నుండి మృత్యువులోకి వెళ్తాడు అని ద్వైతిన అతథ్యదర్శినహ ఈ విధంగా నింద అంటే ద్వైతమే ప్రశంస అంటే అద్వైతం శాస్త్రం అలా ఉంది అని మనం ఏం చేస్తాం శాస్త్రము ఆ విధంగా ఉంది కలికాలం అంటే ఏమిటో అడుగుతా కలికాలం అంటే ఏమిటో తెలిసిన శాస్త్రంలో ఉండే అద్వైతాన్ని తప్పుదారి పట్టించి ద్వైతం వైపు తిప్పడమే అదే కలికాలం అంటే ఎందుకంటే మీకు బుద్ధిలో కాలుష్యం నిర్మాణం అవుతుంది అక్కడి నుంచి యాక్షన్సు మాటలు అన్నీ కూడా తప్పు పడతాయి అది కలి ఎప్పుడైతే బుద్ధిలో అజ్ఞానము ప్రవేశించి జ్ఞానముగా చలామణి అవుతుందో అది కలి అంటే విష్ణు పురాణంలో కలియుగ ధర్మాలు చెప్పారు కలియుగంలో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని భవిష్యత్ అనమాట ఇందుకోసం భవిష్య పురాణమే అక్కర్లా విష్ణు పురాణంలో చెప్పారు అవన్నీ ఓ చోట నేను రాసిపెట్టి మర్చిపోయాను ఎక్కడో ఉన్నాయి ఏదో నోట్స్లో పడున్నాయి దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే చదువు రానివాడు చదువు వచ్చిన వాడి కంటే ఉన్నత స్థితిలో ఉంటాడు అది ఉంది అది కలియుగ ధర్మాల్లో ఒకటే విష్ణు పురాణంలో శాస్త్రాన్ని గురించి చెప్పారు ఈ లౌకికమైన చదువుల గురించి పురాణంలో చెప్పరు కదా మామూలుగా శాస్త్రము ఉపనిషత్తులు వేదములు స్మృతులు వాటి యొక్క తత్వము తెలుసున్న వాళ్ళు ఎక్కడో మూలపడుంటారు వాటి తత్వము తెలియక కేవలము వ్యామోహితులైనటువంటి వాళ్ళు పెద్ద ఉన్నత స్థానాలలో కూర్చుని ఉంటారు అని విష్ణు పురాణంలో చెప్పారు మీ సందేహం అంటే వెరిఫై చేసుకోండి కలియుగ ధర్మములు అని ఉంటుందే ఒక హెడింగ్ గీతా పురస్పృత తీసుకొంచెం ఓపికగా అనుష్ఠుపులు చదువుతుంటే దొరుకుతుంది ఎర్వప్రాణి సాధారణం స్వాభావికం శాస్త్రబహిష్కృతై కుతార్కికై విరచితం నాత్వదర్శనం నింద్యతే శాస్త్రంలో నానాత్వదృష్టి భేదృష్టి నానాత్వదర్శనం అంటే భేద దృష్టి అది నింద్యతే దాన్ని శాస్త్రం సర్వాత్మన తిరస్కరిస్తోంది నిందిస్తోంది ఈ చిత్రం ఏంటంటే సర్వ ప్రాణి సాధారణం నానాత్వము కేవలం మనుషులు పండితులకి మాత్రమే ఉందనుకోకండి దోమ ఉంది దోమకి నానాత్వదృష్టి ఉంటుందా ఉండదా ఉంటుంది అది వెళ్ళి గోడను కొట్టదు మనిషినే కుడుతుంది గోడ మీద వెయిట్ చేస్తుంది ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనిషిని కొడుతుంది గోడను కొట్టదు అది తన అలాగా గోడను కుడితే ఆ దాని ఆయుధం దెబ్బతి అది మనిషినే కుడుతుంది మనిషిని కూడా ఆ సంద అది ఎక్కడ పెడితే అక్కడ అధికారంలో కుట్టదు సాఫ్ట్ స్పాట్ చూసుకునే కొడుతుంది అది అలా కుడితే దానికి ఏమి లాభం పడదు లేదా ఈ దీని మీద సాఫ్ట్ స్పాట్ చూసుకునే కొడుతుంది ఇక్కడ ఎక్కడ కొట్టదాం ఇక్కడ కొడుతుంది లేకపోతే చప్పుడు ఇక్కడ బొత్తానికి అది దానికి భేద దృష్టి ఉంది కాబట్టి భేద దృష్టి కోసం వీడు ద్వైత పీఠాధిపత్యంగా అనక్కర్లా ఓ దోమైతే చాలు ఆయన అంటున్నారు కదా సర్వప్రాణి సాధారణం తర్వాత స్వాభావికం స్వాభావికమంటే పుట్టినప్పుడు ఏ అజ్ఞానం ఉందో అదే అజ్ఞానం కొనసాగినప్పుడు కలిగే దృష్టికి స్వాభావిక దృష్టి అని పేరు పుట్టిన ఈ పన్నెండేళ్ళు శాస్త్రం చదువుకుని వీడు తేల్చింది ద్వైతం సత్యవంతి చేయటంటే వీడు ఏమి శాస్త్రం చదివినట్టు స్వాభావికం అంటే పుట్టుడతోటి వచ్చిన అజ్ఞానము ఆ జ్ఞానం పట్టు వచ్చిన ద్వైత దర్శనము ద్వైతదృష్టి ఇది నింద్యతే ఇది సుతరాము నిందించబడుతున్నది ఎలా నిందిస్తోంది ఈయనతో తద్వితీయమస్తి ద్వితీయా ద్వైభయం ఉదరమంతరం గురుతే అథ భయం భవతి అని ఇలాగా అనేక వాక్యాలు ద్వైతదృష్టిని నిందిస్తున్నాయి పూర్ణమిదం పూర్ణమి పూర్ణము శాంత శాంతిశా హరి శ్రీకృష్ణార్పణమస్ శుక్రవారం మల్లి క్లాస్